నన్ను పూర్వం సాక్షాత్కార విషయత్వం బ్రహ్మణ ప్రతిపాదితం ఇంతకు పూర్వము సాక్షాత్కారమునకు విషయముగా బ్రహ్మమును ప్రతిపాదిస్తూ వచ్చారు తత్వమస్యాది మహావాక్యాలను విచారం చేయగా కలిగినటువంటి జ్ఞానము సాక్షాత్కారము దానికి విషయమవుతుంది బ్రహ్మము అని చెప్తూ వచ్చారు ఇదానేమో అప్రమేయం ఉచతే ఇప్పుడేమో అది అప్రమేయం ఉన్నది బ్రహ్మాజ్ఞానానికి విషయం కాదు సాక్షాత్కారానికి విషయం కాదు అని మీరు చెప్తున్నారు తథాచ పూర్వోత్తర వ్యాఘాత అలాంటప్పుడు పూర్వోత్తర విరోధ వ్యాఘాత పూర్వం చెప్పిన దానికి మరి తర్వాత చెప్పిన దానికి విరోధం ఏర్పడుతుంది పూర్వమేమో సాక్షాత్కారానికి విషయము బ్రహ్మము అని అంటూ చెప్తూ వచ్చారు ఇప్పుడేమో అప్రమేయం వంటే విషయం కాదు అని అంటున్నారు మరి పూర్వం చెప్పిన దానికి ఇప్పుడు చెప్తున్న దానికి విరోధం కదా నా నోట్లో నాలుగో లేదు అని చెప్పినట్లు అవుతుంది వ్యాఘాత దోషం ఏర్పడుతుంది ఎప్పుడైతే దోషం ప్రాప్తమవుతుందో అప్పుడు ప్రతిపాద్య విషయము నిర్దిష్టం చెప్పడానికి రాదు కదా దోషం ఉండగా ఎలా అంటాం మరి దోషయుక్తమైనటువంటి విషయము అది అవిశ్వసనీయముంటుంది అప్రమాణికముంటుంది అంటే మీరు చెప్పేటువంటి విషయము అప్రమాణికమైపోతుంది అని ఈ విధంగా శంకాకారుని దానికి సమాధానం చెప్తూ ఉచతే అని చెప్తున్నాడు గ్రంథకర్త వృత్తి విషయత్వం ముక్తం సాక్షాత్కృతే సతీతి అయ్యా పూర్వము సాక్షాత్కారానికి బ్రహ్మ విషయం అవుతుంది అని చెప్పడానికి తాత్పర్యం ఏమిటంటే అక్కడ వృత్తి వ్యాప్తికి విషయం ఇక ఇక్కడ అప్రమేయము అనేటువంటి చెప్పడంలో తాత్పర్యమేమిటి అప్రమేయా ఇది చైతన్య అవిషయత్వం ఉచతే అప్రమేయము అని చెప్పడంలో ఇక్కడ తాత్పర్యమేమనగా చైతన్య అవిషయత్వం చేతనానికి విషయము కాదు చిదాభాసు విషయము కాదు బ్రహ్మము చిదాభాసునికే ఫల చైతన్యమని కూడా ఫల వ్యాప్తికి విషయము కాదు బ్రహ్మము అని ఇక్కడ తాత్పర్యం ఉంది మరి వృత్తి వ్యాప్తికి విషయం అయితే ఫలవ్యాప్తికి విషయం కాదు అని ఇట్లా చెప్తే ముముక్షువు సందిగ్ధంలో పడిపోతాడు కదా వృత్తి వ్యాప్తి అంటే ఏంది ఫల వ్యాప్తి అంటే ఏంది వృత్తి వ్యాప్తికి అనుట ఫల వ్యాప్తికి విషయం కాదనుట ఇదేమి అని సందిగ్ధావస్థలో ముముక్షు పడిపోతాడు అప్పుడు మరి వృత్తి వ్యాప్తి అనగా ఏమిటి ఫల వ్యాప్తి అనగా ఏమిటి విశ్లేషణ చేస్తేనే గాని సందేహము తొలగిపోతుంది కదా దాని విషయంలో కించిత్ విచారం చేద్దాము ఈ ప్రక్రియ వేదాంత పంచదశలో ఏడవ ప్రకరణము తొంభైవ శ్లోకం నుంచి తొంభై మూడో శ్లోక చక్కగా ప్రతిపాదిస్తూ వచ్చాడు విద్యారాయణ గురుదేవులు చక్షురు దీపావేక్షతే ఘటాదేర్ దర్శనే నదీ చక్షురేఖ మాపేక్షతే ఒక చీకటి గదిలో ఒక ఘటం ఉంది అని అనుకోండి ఆ ఘటమును మనం చూడాలి అనంటే అంధకారంలో ఉంది ఘటము నేత్రంలో దోషం లేదు నేరుగా వెళ్ళి ఇప్పుడు ఆ చీకటి గదిలోని ఘటాన్ని చూడగలవా చూడలేవు మరి ఏమిటి అంటే ఆ అంధకార నివృత్తి కోసము ఆలోకం యొక్క ఉంది ఆలోకం అంటే ప్రకాశం అందువల్ల ఒక దీపమును లేదా ఒక టార్చ్ లైట్ను ఏదో ఒకటి ప్రకాశాన్ని సహాయముగా తీసుకొని నువ్వు చీకటి గదిలోకి వెళ్ళినట్లయితే ఆ దీపం యొక్క ప్రకాశం చేత అంధకారము నివృత్తి అవుతుంది అయితే ఆ దీపాన్ని తీసుకెళ్ళావు ఆ దీప ప్రకాశం చేత అంధకారం నివృత్తమైంది ఆ దీప చేతనే అంధకారం నివృత్తి అగుటతో పాటు ఘట జ్ఞానం కూడా అవుతుందా దీప్రకాశం చేతనే ఘట జ్ఞానం కూడా అవుతుందా కాదు కదా ఆ ప్రకాశము జడమున్నది జడమైనటువంటి ప్రకాశము వస్తువును తెలియజేయదాలదు మరి ఆ వస్తువు తెలియాలి అని అంటే చక్షు యొక్క అపేక్ష కూడా ఉంది నేత్రం యొక్క అపేక్ష కూడా ఉంది ఆ చీకటి గదిలో ఉన్నటువంటి ఘటమును తెలుసుకోవాలంటే రెండిటి యొక్క అపేక్ష ఉంది చక్షురు దీపావేక్షతే ఘట చెక్షువు అపేక్ష ఉంది దీపం యొక్క అపేక్ష కూడా ఉంది దీపం యొక్క ప్రయోజనం ఏమిటి అంధకార నివృత్తి పర్యంతమే అంతేగాని అదే దీప ప్రకాశం చేత ఘటం తెలియబడదు ఘటం తెలియబడాలంటే చెక్షు యొక్క అపేక్ష ఉంది నేత్రంతో చూస్తేనే కాని ఇది ఘటము అని జ్ఞానమవుతుంది అంటే రెండింటి యొక్క అపేక్ష ఉంది నది ప్రదర్శనే కెంతు ఇక చీకటి గదిలో ఉన్నటువంటి దీపాన్ని చూడడానికి రెండింటి యొక్క ఉంది కానీ కేవలం దీపాన్ని తెలుసుకోవడానికి ఏమేమి సాధనలు కావాలి ఒక నేత్రం యొక్క అపేక్ష మాత్రమే ఉంది రెండింటి యొక్క అపేక్ష లేదు ఎందుకు ఆ దీపము స్వయంగా ప్రకాశ రూపం అక్కడ చీకటి లేదు దీపం ఉన్న చోట చీకటి ఉంటుంది చీకటి లేదు చీకటి ఉంటే దీపం యొక్క అపేక్ష ఉంది కానీ ఇప్పుడు కేవల దీపాన్ని చూడాలనుకున్నాం అనుకోండి అప్పుడు కేవలం నేత్రం యొక్క అపేక్ష మాత్రమే ఉంది అదేవిధంగా బుద్ధి వ్యాప్తతో ఘటం త్ఞానం ధియా నశేద్భాసేత్ చూడండి ఇదొక దృష్టాంతం తెలుసుకున్నాం మనం ఇప్పుడు ప్రఖర ప్రకాశంలోనే ఒక ఘటం ఉంది అనుకోండి ఎదురుగా ఉంది ఇప్పుడు ఇది ఘటము అని తెలుసుకోవాలంటే అక్కడ ప్రక్రియ ఇంతకు పూర్వం కూడా మనం తెలుసుకున్నాము అంతఃకరణము వృత్తి రూపకంగా పరిణామాన్ని చెంది నేత్రేంద్రియం ద్వారా నిర్గతమయ్యి ఘట దిశ పర్యంతం ఆ ఘటంతో ఈ అంతఃకరణ వృత్తి సంబంధమైనప్పుడు ఆ ఘట ఉపహిత చేతనం పట్ల ఉన్నటువంటి ఆవరణ ఏదైతే ఉందోనో ఆ ఆవరణ నష్టమైపోతుంది అప్పుడు నిరావృతం అయింది ఘటము అంత మాత్రం చేత ఆ తెలియదు మరి ఏం కావాలి అక్కడ చిదాభాసుడు ఉన్నాడే ఆ వృత్తి చిదాభాసుడు కూడా అక్కడికి వెళ్ళినాడు ఆ చిదాభాసుడు ఇది ఘటము అని తెలుసుకుంటాడు రెండు చేతనాల యొక్క అభేదం ఎప్పుడైతే అయ్యిందో విషయ ఉపేత చేతనము వృత్తి ఉపేత చేతనము ఈ రెండు చేతనాలు ఏకాదేశస్థమైనవి ఎందుకు ఉపాధులు ఏకాదేశమైనందువలన ఘటము అనేటువంటి ఉపాధి వృత్తి అనేటువంటి రెండు సంబద్ధమైనవి ఏకాదేశస్థమైనవి అప్పుడు ఉపహితములు కూడా ఏకమైపోయినాయి అక్కడ ఆ అంతకన్నా వృత్తి ఎందు చిదాభాసుడు ఉన్నాడు దానికే ఫల చైతన్యము అంటారు ఆ చిదాభాసుడు ఇది ఘటము అయం ఘట అని తెలుసుకుంటాడు అంటే వృత్తి చేత అక్కడ ఉన్నటువంటి ఆవరణ భంగం అయింది ఆవరణను భంగం చేసి అంతటితో వృత్తి కృతార్థం అయిపోయింది ఇంకా దాని యొక్క ప్రయోజనం ఏం లేదు ఆవరణ భంగార్థ వృత్తి వృత్తి యొక్క ప్రయోజనం ఏమిటి అనంటే కేవలం ఆవరణను భంగం చేయుట ఎందే వృత్తి యొక్క ప్రయోజనము ఉంది ఆ ఆవరణాన్ని భంగం చేసి ఆ వృత్తి ృతార్థం అయిపోయింది చరితార్థం అయిపోయింది ఇక ఆ తర్వాత ఆ వృత్తి ఎందే ఉన్నటువంటి చిదాభాసుడు అయం ఘట అని తెలుసుకుంటాడు అంటే వృత్తి కేవలం ఆవరణాన్ని భంగం చేయటకు మాత్రమే ఉపయోగపడింది కానీ ఆ ఘటమును తెలుపుటకు మాత్రం ఉపయోగపడలేదు ఎందుకు ఘటము జడమే వృత్తి జడమే కేవలం ఆవరణాన్ని భంగం చేసింది అంతే ఆ ఘటమును తెలుసుకోవాలంటే చిదాభాస యొక్క అపేక్ష ఉంది ఫలవ్యాప్తి వ్యాప్తి యొక్క అపేక్ష ఉంది చిదాభాసే ఫలం అంటాము ఆ ఫల చైతన్యం చైతన్యము ఆ ఘటమును వ్యాపించి ఇది ఘటము అని తెలుసుకుంటాడు ఇక్కడ ఫల వ్యాప్తి అంటారు ఫలం అంటే చిదాభాసుడు ఆ చిదాభాసుడు ఘటాన్ని వ్యాపించి ఇది ఘటము అని తెలుసుకున్నాడు అయం ఘట అని తెలుసుకున్నాడు దీనికి ఏమంటారు ఫల వ్యాప్తి అంటారు అయితే ఇక్కడ ఘటము జడమున్నది కాబట్టి ఆ జడమైనటువంటి ఘటమును తెలుసుకోవడానికి చిదాభాసం యొక్క అపేక్ష వచ్చింది అయితే ఇక్కడ ఘట జ్ఞానం నందు వృత్తి యొక్క అపేక్ష ఉంది మరి చిదాభాసం యొక్క అపేక్ష కూడా ఉంది ఏ విధంగా చీకట్లో ఉన్నటువంటి ఘటాన్ని చూడడానికి దీపం యొక్క అపేక్ష ఉంది మరి నేత్రం యొక్క అపేక్ష ఉంది రెండిటి యొక్క అపేక్ష ఉంది ఎందుకు చీకటి ఉన్నది కదా చీకటిని తొలగింపజేయడానికి దీపం యొక్క ఉపయోగం ఉంది మరి ఇది ఘటము అని తెలుసుకోవడానికి చక్షు యొక్క ఉపయోగం ఉంది ఇక్కడ రెండు ఉపయోగం ఉన్నాయి అట్లే ఇక్కడ ఘటని తెలుసుకోవడానికి ఆ ఘటం పట్ల ఉన్నటువంటి ఆవరణాన్ని భంగం చేయడానికి వృత్తి యొక్క అపేక్ష ఉంది ఇది ఘటము అని తెలుసుకోవడానికి చిరాభాషం యొక్క అపేక్ష ఉంది ఇద్దరి యొక్క అపేక్ష ఉంది అయితే ఇక్కడ వృత్తి అపేక్ష ఉంది వృత్తి వెళ్లకుండా చిదాబాసుడు అక్కడికి వెళ్ళలేడు వృత్తి కేవలం అంతఃకరణం ఉన్న చోట్లనే ఉన్నదనుకోండి ఘట దిశ పర్యంతం అప్పుడు చిదాభాసుడు ఇక్కడే ఉండిపోతాడు ఘట దిశ వెళ్ళలేడు ఘటంతో సంబద్ధం కాలేడు అప్పుడు ఇది ఘటం తెలుసుకోలేడు అందుకని వృత్తి యొక్క అపేక్ష కూడా ఉంది మరి వృత్తి ద్వారా చిదాబాసుడు వెళ్ళి ఇది ఘటం అని తెలుసుకుంటున్నాడు కాబట్టి చిదాభాసం యొక్క అపేక్ష కూడా ఉంది ఇక్కడ రెండింటి యొక్క అపేక్ష ఉంది ఏ విధంగా చీకటిలో ఉన్నటువంటి ఘటము తెలుసుకోవడానికి చక్షు యొక్క అపేక్ష ఉంది దీపం యొక్క అపేక్ష ఉంది అట్లే ఈ ఘటాదులను పటాదులను తెలుసుకోవడానికి చిదాభాసం యొక్క అపేక్ష ఉంది వృత్తి యొక్క అపేక్ష ఉంది ఇది బాహ్యమైనటువంటి జడ వస్తువుల విషయంలో ఫల వ్యాప్తి అంటారు దీనికి కేవల దీపమును చూచుటకు రెండింటి యొక్క అపేక్ష లేదు ఎందుకు దీపం ప్రకాశ రూపం ఉన్నది కదా అందువల్ల అక్కడ చీకటి లేదు కాబట్టి చీకటి పోగొట్టడానికి మరొక సాధనం యొక్క అపేక్ష లేదు కేవలం చక్షు యొక్క అపేక్ష మాత్రము ఉంది కానీ కేవల బ్రహ్మమును సాక్షాత్కరించుకున్నటకు స్వస్వరూపమును దర్శించుకున్నటకు చిదాభాసును యొక్క అపేక్ష లేదు కేవలం వృత్తి యొక్క అపేక్ష మాత్రం ఉంది తాది మహావాక్యాలను మనము గురుశాస్త్రాన్ని ఆశ్రయించి చక్కగా శ్రవణాదులు చేసినట్లయితే అహం బ్రహ్మాస్మి అనేటువంటి వృత్తి ఉదవిస్తుంది అహం బ్రహ్మాస్మి అనేటువంటిది జ్ఞానము అంటాం కదా ఈ అహం బ్రహ్మాస్మి జ్ఞానము ఏమది అంతఃకరణ వృత్తి విశేషమే అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఒక వృత్తి ఉదయిస్తుంది ఆ వృత్తికే మనం జ్ఞానము అంటున్నాం అంతఃకణ వృత్తవు జ్ఞానత్వ ఉపచారాత్ అంతఃకరణ వృత్తి ఎందు జ్ఞానము అని ఔపచారికంగా వ్యవహారం జరుగుతుంది వృత్తికే జ్ఞానము అంటాం స్వరూప జ్ఞానము వేరుంది వృత్తి రూప జ్ఞానము వేరుంది అనుభవంలో చూడండి అంతఃకరణ వృత్తులు అనేకము ఉత్పన్నమవుతూ ఉంటాయి నష్టమవుతూ ఉంటాయి ఉత్పన్నమవుతూ ఉంటాయి నష్టమవుతూ ఉంటాయి కానీ ఈ వృత్తి ఉదయించింది కూడా తెలుస్తుంది మనకు వృత్తి నష్టమైంది కూడా తెలుస్తుంది మరి ఆ తెలుసుకునేవాడిని ఏ జ్ఞానం ఉన్నదో అది వృత్తి రూప జ్ఞానం కాదు స్వరూప జ్ఞానం అది సదా విద్యమానం ఉంటుంది వృత్తి ఉన్నప్పుడు ఉంటుంది వృత్తి లేనప్పుడు ఉంటుంది కానీ ఈ వృత్తి రూప జ్ఞానము ఎప్పుడైతే విషయము ప్రమాణము చేత సంబద్ధమవుతుందో అప్పుడు ఉదయిస్తుంది అందువల్ల ఇక్కడ అహం బ్రహ్మాస్మి జ్ఞానం ఏదైతే ఉందో ఇది వృత్తి రూప జ్ఞానం ఈ వృత్తి రూప జ్ఞానము ఉదయించిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందనంటే ఇంత దగ్గర మనకు అనాది కాలం నుంచి అహం బ్రహ్మ జానామి మా జానామి అనేటువంటి ఏదైతే ఆవరణ ఉండెను అజ్ఞానం ఉండెను నాకు బ్రహ్మం అంటే ఎవరో తెలియదు నేనెవరో తెలియదు అది అహం బ్రహ్మాస్మీ వృత్తి చేత భంగ అంటారా లేదా నేనెవరో తెలియదా స్వామీ అందరికి నేను నేను జ్ఞానం ఉంది కదా అని అంటారా మీరు నేనెవరో జ్ఞానం ఏడుకుంది ఎంత మూర్ఖునికైనా కాని నేను ఫలానా అనే జ్ఞానం ఉందా లేదా మరి నేనెవరో తెలియదు అని ఎట్లా మీరు అంటే నేను రామయ్యను నేను కృష్ణయ్యను నేను బ్రాహ్మణుణ్ణి నేను క్షత్రియుణ్ణి ఇత్యాది జ్ఞానం ఉంది నేను నేను అని కానీ ఆ పేరు ఆ వర్ణము ఆ జాతి ఈ శరీరాదులు ఇవి దృశ్యములు ఉన్నాయి కదా మరి వాటిని కూడా ప్రకాశించే నీవు అని ఒకవేళ ప్రశ్నించినట్లయితే వాడు ఏం చెప్తాడు చెప్పండి నేను రామయ్య కదా ఈ పేరు నీకు ఎప్పుడొచ్చింది నీ శరీరం పుట్టిన తర్వాత తల్లిదండ్రులు నీకు వ్యవహారం కోసం పేరు పెట్టారు పేరు పెట్టక ముందుకు నువ్వు ఉన్నావా లేదా ఉన్నావు పుట్టిన తర్వాత పేరు పెడతారు అది ఎన్ని రోజులకు పెడతారు అనేది ఆయా ప్రాంతాన్ని బట్టి ఉంటుంది తొమ్మిది రోజులకు కొంతమంది పెడతారు పదకొండు రోజులకు కొంతమంది పెడతారు ఇరవై రోజుకు పేరు పెడతారు ఇప్పుడైతే మూడేళ్లకు కూడా పెడతారు పేరు అనేది తర్వాత వచ్చినటువంటిది అంతకు పూర్వం శరీరం అనేది ఒకటి ఉంది కదా శరీరం అనేది తయారైన తర్వాత అప్పుడు జీవుడు అందులో ప్రవేశించాడు ఏడవ మాసంలో తల్లి గర్భంలో ఏడవ మాసం వరకు కేవలం పిండం మాత్రమే ఉంటుంది అది అవయవాలను సవరించుకుంటూ ఉంటుంది కాళ్ళు చేతులు ముక్కు నోరు ఇవన్నీ అవయవాలను సవరించుకుంటూ ఉంటుంది ఏడు మాసముల వరకు ఏడు మాసముల తర్వాత అప్పుడు శరీరం పూర్తిగా తయారైంది ఇల్లు తయారైంది అప్పుడు ఈ జీవుడు ఇందులో ప్రవేశిస్తాడు తసృష్వా తదేవాను ప్రావిశత్ ఈతయా మూర్ధానం విధారి ప్రావిశత్ అనే విధంగా ఉపనిషత్తులు చెప్తున్నాయి ఏడు నెలల తర్వాత ప్రవేశించినాడు అంటే ఈ శరీరంలో ప్రవేశించు జీవుడు అన్నప్పుడు ప్రవేశించినోడు వేరే ఉండడానికి సిద్ధమవుతుంది కదా మరి ఈ శరీరంలో ప్రవేశించినంత వరకు వాడు ఉన్నాడా లేదా ఉన్నాడు ఉన్నాడు కాబట్టి ఇందులో ప్రవేశించాడు మరి అప్పుడు నువ్వు అని అడిగినామనుకోండి ఏమంటాడు వాడు రాముడివా కృష్ణుడివా ఏమి నువ్వు ఎవడివి అని అంటే వాడు నిరుత్తరుడైపోతాడు నాకు తెలియదు అంటాడు ఇప్పుడు చెప్పండి మా మహం నా జానామి అనేది సిద్ధమైందా లేదా నేనెవరో నాకు తెలియదు అనేది సిద్ధమైందా లేదా తెలియదు వాడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడే కానీ నేను పరబ్రహ్మ స్వరూపుణి అని వానికి తెలియదు ఈ అజ్ఞానం ఉంది ఎప్పటి నుంచి ఉంది అనాది కాలం నుంచి ఉంది ఇటువంటి అనాది అజ్ఞానము ఆవరణ ఏదైతే ఉందో అది అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానము కలుగుట తోడనే నష్టమైపోతుంది ఎందుకు అహం బ్రహ్మాస్మీ జ్ఞానం అనేది వృత్తి రూప జ్ఞానము వృత్తి యొక్క ప్రయోజనం ఏమిటి ఆవరణ భంగార్తా వృత్తి ఆవరణాన్ని భంగం చేయుటం వరకే వృత్తి యొక్క ఉపయోగం ఉంది ఈ ఆవరణము భంగమైంది ఇప్పుడు నాకు బ్రహ్మము తెలియదు అహం బ్రహ్మ నజానామి అనేటువంటి ఏదైతే ఆవరణ ఉండనో అది అహం బ్రహ్మాస్మీ వృత్తి చేత భంగమైంది భంగమైన తర్వాత ఇప్పుడు బ్రహ్మం పట్ల ఉన్నటువంటి ఆవరణ తొలగిపోయింది నష్టమైంది కాని ఇప్పుడు బ్రహ్మము తెలియబడాలి కదా ఆవరణ పోయింది కానీ ఇప్పుడు బ్రహ్మం తెలియబడాలి కదా మరి తెలుసుకునేవాడు ఇవ్వడు బ్రహ్మము తెలుసుకునేవాడు ఇవ్వడు అహం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అని తెలుసుకునేవాడు ఇవ్వడు తెలుసుకుంటాడు అని అంటే ఇప్పుడు తెలుసుకునేవాడు భిన్నంగానే ఉంటాడు తెలియబడేది భిన్నంగానే ఉంటాడు కానీ ఇప్పుడు ఏమంటున్నాడు నేను ్రహ్మమును అంటున్నాడు తెలియబడేది ఎవరు బ్రహ్మమే తెలుసుకునేవాడు కూడా బ్రహ్మమే ఎందుకు నేను బ్రహ్మం అంటున్నాడు బ్రహ్మమునే నేను అంటున్నాడు అంటే తెలియబడేది బ్రహ్మమే తెలుసుకునేవాడు బ్రహ్మమే అయిపోయాడు కదా ఇక్కడ ఇంత దగ్గర జీవుడుగా ఉండేవితడు ఈ జీవుడు ఏమంటున్నాడు ఇప్పుడు నేను బ్రహ్మమును అంటున్నాడు అంటే జీవుడు ఏమైపోయినట్టు బ్రహ్మంతో ఆభేదం కదా మరి ఇప్పుడు తెలుసుకునేవాడు ఎవడు తెలియబడేది ఎవరు చెప్పండి తానే కదా ఇంత దగ్గర జీవుడుగా వ్యవహరింపబడ్డాడు ఆ జీవునికే మనము ప్రమాత అంటాము చిదాభాసుడు అంటాము ఫల చైతన్యమని కూడా అంటాము అయితే ఆవరణము భంగమైన తర్వాత ఆ ఆవరణాన్ని భంగం చేస్తూ అహంబ్రహ్మాస్మ వృత్తి కూడా చరితార్థం అయిపోయింది కృతార్థం అయిపోయింది అది కూడా నష్టమైపోయింది అది కూడా లేదు ఏ విధంగా అంటే కథక రేణువత్ అని శాస్త్రకారులు చెప్తారు చిల్లగింజలు అని ఉంటాయి ఆ చిల్లగింజలు పొడి చేసి మురికి నీటిలో మనం కలిపినట్లయితే ఆ చిల్లగింజల పొడి ఆ నీటిలో ఉన్నటువంటి మురికినంతటినీ తీసుకొని అడుగుపడుతుంది ఇక జలము స్వచ్ఛంగా ఉంటుంది ఇప్పుడు ఆ చిల్లగింజల పొడి ఏం చేసింది మురికిని తీసుకొని మైలనంతా మలాన్నంతా కూడా తీసుకొని అది కూడా అడుగుబట్టింది అది కూడా లేకుండా పోయింది అది కూడా ఇప్పుడు జలంలో లేదు అడుగుబట్టింది కేవలం జలం స్వచ్ఛంగా మిగిలిపోయింది అదే విధంగా ఈ అహం అనేటువంటి వృత్తి కూడా ఉదయించి అజ్ఞానాన్ని నష్టం చేస్తూ చేస్తూ అజ్ఞానంతో పాటు ఇది కూడా నష్టం అయిపోయింది అహం బ్రహ్మాస్మ వృత్తి కూడా నష్టమైపోయింది ఇంత దగ్గర ఆ వృత్తి చిదాభాసుడు ఉండే కదా ఈ చిదాభాసుడు ఈ వృత్తి అనేటువంటి ఉపాధి ఎప్పుడైతే నష్టమైపోయిందో ఈ చిదాభాసుడు కూడా చేతనమే బ్రహ్మం కూడా చేతనమే చిదాభాసుడు అనేటువంటి చేతనం ఈ బ్రహ్మం తెలుసుకోవడానికి వెళ్లి బ్రహ్మం ప్రకాశమే జీవుడు ప్రకాశమే చిదాభాసుడు చేతనమే కదా రెండు కూడా ఈ రెండు చేతనాలు ఏకదేశమై రెండు అభేదం అయిపోయినాయి రెండు ఏకమైపోయినాయి అప్పుడు ఇక్కడ చిదాభాసుడు బ్రహ్మను తెలుసుకోవడం లేదు తెలుసుకోవడానికి వెళ్ళి బ్రహ్మ రూపుడైపోయినాడు బ్రహ్మతో ఐక్యం అయిపోయినాడు బ్రహ్మతో అభేదం అయిపోయినాడు ఇక్కడ చిదాభాసుడు తెలుసుకోవడం లే చిదాభాసుని యొక్క లేదు చిదాభాసుడు ఏమైనాడు స్వయంగా బ్రహ్మమే అయిపోయినాడు బ్రహ్మంతో అభేదం అయిపోయినాడు ఇక్కడ తెలుసుకోవడానికి రెండు లెవ్ తెలుసుకునేవాడు వేరు తెలియబడేది వేరు అనేది రెండు లెవ్ రెండు ఏకమైపోయినాయి ఇప్పుడు తెలుసుకునే దేవుడు తెలియబడే దేవుడు చెప్పండి తానే బ్రహ్మరూపుడు అయిపోయినాడు అందుకని ఇప్పుడు చిదాభాసుడు బ్రహ్మమును తెలుసుకుంటాడు అనేది లేదు ఇక్కడ అపేక్ష లేదు చిదాభాసు యొక్క అపేక్ష లేదు ఫలవ్యాప్తి యొక్క అపేక్ష లేదు కేవలం వృత్తి యొక్క అపేక్ష ఉంది అంటే వృత్తి యొక్క అపేక్ష ఎంతవరకు ఉంది ఆ ఆవరణాన్ని భంగం చేయుట వరకు వృత్తి యొక్క అపేక్ష ఉంది ఆ తర్వాత వృత్తి కూడా ఉపక్షీణం అయిపోయింది వృత్తి యొక్క అపేక్ష కూడా లేదు ఇప్పుడు ఎంతవరకు అపేక్ష ఉంది ఆవరణాన్ని భంగం చేయటం వరకు మాత్రమే అపేక్ష ఉంది ఆ వృత్తి కూడా అజ్ఞానంతో పాటు ఆవరణంతో పాటు అది కూడా నష్టమైపోయింది ఇక చీదాభాసుడేమో బ్రహ్మంతో ఐక్యమైపోయినాడు ఇదే జీవ బ్రహ్మల యొక్క అభేదము జీవుడు బ్రహ్మంతో ఐక్యమవుతాడు జీవో బ్రహ్మవ నాపర అని సకల ఉపనిషత్తుల యొక్క తాత్పర్యమంతా కూడా ఇక్కడే ఉంది కదా ఎన్ని శాస్త్రాలు ఉన్నాయో అన్నిటి యొక్క తాత్పర్యము ఇక్కడే ఉంది ఇదే అంతిమ ప్రక్రియ దీని తర్వాత మరొక ప్రక్రియ అపేక్ష లేదు మనకు ఇది చక్కగా తెలిస్తే చాలు ఇది తెలిసిందంటే బ్రహ్మ సాక్షాత్కర అయినట్టే ఈ ప్రక్రియ తెలియాలి ఇక్కడ బ్రహ్మ సాక్షాత్కరం అయింది అని అంటే ఎట్లయింది అని అంటే మనం ఘటాన్ని చూసినట్టు కాదు తాను ఇంత దగ్గర నేను అజ్ఞానిని అనేటువంటి ఏదైతే భ్రాంతి చేత భావన చేశాడో ఆ భావన తొలగిపోతుంది అంతే వాడు మొదలు బ్రహ్మమే ఉన్నాడు ఎప్పుడు బ్రహ్మమే ఉన్నాడు ఇప్పుడు నేను జీవుణ్ణి అనేటువంటి భావన తీసేసి నేను అజ్ఞానిని కర్తను భక్తను సుఖిని దుఃఖిని బ్రాహ్మణుని క్షత్రియుని అనేటువంటి అనాత్మ భావన ఇంత దగ్గర ఏదైతే ఉండేనో ఆ భావన తొలగి తీసుకోవాలి నేను బ్రహ్మమునే అని ఇట్లా మళ్ళీ భావన చేయాలి అంతే ఇక్కడ ఏమీ లేదు భావన తప్ప ఏమీ లేదు ఇక్కడ నేను అజ్ఞాని అన్నప్పుడు భావననే చేసిండు వీడు నేను బ్రహ్మముని అన్నప్పుడు కూడా భావననే చేయాలి అంతే అంతకంటే ఏమీ లేదు ఇక్కడ కొత్తగా తెచ్చి పెట్టుకునేది ఏమీ లేదు కొత్తగా పొందేది ఏమీ లేదు కాబట్టి ఇక్కడ వృత్తి మరి రెండు కూడా ప్రవృత్తమైనాయి ఆ వృత్తి యొక్క ప్రయోజనం మాత్రం సిద్ధించింది ఆవరణ భంగం అవుట వరకు కాని చిదాభాసుని యొక్క ప్రయోజనం లేదు ఎందుకు వాడు బ్రహ్మంతో ఐక్యమైపోయినాడు దాన్ని ప్రకాశించలేదు జడమైతే ఘటాదుల్లో అది స్వయంగా అస్ఫురణం ఉన్నది కాబట్టి అప్రకాశ రూపం ఉన్నది కాబట్టి జడం కాబట్టి దాన్ని తెలుసుకోవలసి వచ్చింది చిదాభాసునికి కానీ ఇక్కడ బ్రహ్మము జడము కాదు కదా స్వయం స్ఫురణ రూపత్వాత్ అని అంటూ ఉద్యారణ గురుదేవులు చెప్తారు మరియు వాక్య వృత్తిలో కూడా ఆచార్యులు చెప్తారు బ్రహ్మణ్య అజ్ఞాన నాశాయ బ్రహ్మము నందు చేయుట వరకు మాత్రము వృత్తి వ్యాప్తి అపేక్షిత యొక్క అపేక్ష ఉంది కానీ బ్రహ్మను తెలుసుకునేటప్పుడు చిదాభాసం యొక్క అపేక్ష లేదు ఎందుకు స్వయం స్ఫురణ రూపత్వాస ఉపయుజ్యతే స్వయంగా స్ఫురణ రూపం ఉన్నాడు స్వయం ప్రకాశస్వరూపుడు ఉన్నాడు బ్రహ్మము మరి చేతనము రెండు అభేదం చిదాభాసుడు మిగిలలే తెలుసుకోవడానికి చిదాభాసుడు కూడా బ్రహ్మంతో ఏకీభవించాడు ఐక్యమైపోయాడు ఇదే జీవబ్రహ్మల యొక్క ఐక్యము ఈ జీవ యొక్క ఐక్య జ్ఞానము చేతనే ఆ జ్ఞానం నివృత్తి అవుతుంది జ్ఞానాదేవత కైవల్యం జ్ఞానం కలిగితే ముక్తుడవుతాడు ఇంతే ఇంకేమీ లేదు వేదాంతం వేదాంతం అంటే ఇంతకంటే ఇంకా ఏమీ మిగలదు ఇది అంతిమ ప్రక్రియ చరమ ప్రక్రియ ఇది చక్కగా అవగతమైనట్లయితే వాడు కృతార్థుడైపోతాడు బహుశా మీ అందరికి తెలిసిందనుకుంటాను మీరు కూడా కృతార్థుడైన అనుకుంటాను నేను అయితే ఇక్కడ వృత్తికి విషయమైంది బ్రహ్మము అని చెప్పడం జరుగుతుంది చిదాభాసునికి విషయం కాలే ఫల వ్యాప్తి లేదు ఇక్కడ వృత్తి వ్యాప్తి మాత్రము ఉంది ఈ వృత్తి అనేది అంతఃకరణమే కదా మనస్సే కదా వృత్తి రూపకంగా పరిణామం అయింది అంటే ఏంది అంతఃకరణం అంటేంది ఒకటే కదా అంతఃకరణమే వృత్తి రూపకంగా పరిణామాన్ని పొందింది ఈ వృత్తికి విషయమవుతుంది బ్రహ్మము అంటే వృత్తికి కూడా విషయం కావడం లే విచారం చేస్తే ఎందుకంటే వృత్తి యొక్క ప్రయోజనం ఎంతవరకు ఉంది అంటే ఆవరణాన్ని భంగం చేయటం వరకే అంతే బ్రహ్మముని విషయం చేయదు అది వృత్తి ఆవరణాన్ని భంగం చేస్తూ చేస్తూ అది కూడా ఆవరణంతో పాటు అది కూడా నివృత్తం అయిపోతుంది అది అంతవరకు మాత్రం వృత్తి యొక్క అపేక్ష ఉంది అని వృత్తి వ్యాప్తికి బ్రహ్మము అని చెప్పడం జరిగింది ఇది కూడా ఔపచారికమే వృత్తికి కూడా బ్రహ్మ విషయం కాదు ఒకవేళ వృత్తికి బ్రహ్మ విషయమైతే వృత్తి మనసే కాబట్టి మనసుకు విషయం అవుతుందని చెప్పవలసి వస్తుంది మరి మనసుకు విషయం కాదని ఎతో వాచో నివర్తంతే అపరపే మనసా సహా అని అంటూ శృతులు చెప్తున్నందువలన భంగం ఏర్పడుతుంది అంటే ఏమిటి వృత్తికి విషయమైతుంది అనేది కేవలం ఆవరణాన్ని భంగం చేయుటం వరకే ఇదే ఈ వృత్తి వ్యాప్తికి విషయం ఒకట అనే దాన్నే మనసే వేద మాప్తవ్యం దృశ్యతే త్వగ్రయా బుద్ధియా సూక్ష్మయ సూక్ష్మదర్శిబి అని ఈ విధంగా ఉపనిషత్తు చెప్తుంది ఇది వృత్తివ్యాప్తికి విషయం అవుతుంది అనుటకు ప్రమాణం మనసే వేద మాప్తవ్యం ఇది తెలియదగినది పొందదగినది దృశ్యతే త్వగ్రయా బుద్ధియా సూక్ష్మయ సూక్ష్మదర్శి సూక్ష్మమైనటువంటి బుద్ధి చేత సూక్ష్మమైనటువంటి పరమాత్మను తెలుసుకుంటాడు అంటే ఇక్కడ బుద్ధి చేత తెలియబడుతుంది అంటే వృత్తి చేత తెలియబడుతుంది వృత్తి వ్యాప్తికి విషయం అవుతుంది అని చెప్పినట్లయింది ఇదే విషయాన్ని తమతో ఔపనిషదం పురుషం పృచ్ామి ఉపనిషద్ గమ్యమైనటువంటి పురుషుణ్ణి గురించి అడుగుతున్నాను అంటే ఉపనిషద్దు రూప ప్రమాణం చేత తెలియదగినటువంటి పరబ్రహ్మ వస్తువును అడుగుతున్నాను అని అక్కడ ప్రమాణం ఉంది అంటే అక్కడ ఏం చెప్పినట్లయింది ఉపనిషద్ గమ్యము అంటే ఉపనిషత్తు ద్వారా తెలియబడేటువంటి వస్తువు అని చెప్పినట్లయింది ఉపనిషత్తు అంటే శబ్ద ప్రమాణం కదా తత్వశాది మహావాక్యాల చేత తెలియబడుతుంది అంటే ప్రమాణ గమ్యము ప్రమేయము అంటే సాక్షాత్కారానికి విషయము అని చెప్పినట్లయింది ఇక్కడ వృత్తివ్యాప్తికి విషయం చెప్పినట్లయింది ఇక ఎక్కడైతే ఎతో వాచో అప్రాప్య మనసా సహ మనసా నమనతి మనో మనోమతం తదేవ బ్రహ్మత్వం వేద్ద నేదం వ్యదిదం ఉపాసతే ఇత్యాది శృతులన్నీ కూడా ఏం చెప్తున్నాయి మనస్సుకు గాని వాక్కు గాని తెలియబడదు అని చెప్తుంది ఇక్కడ మరి దీని యొక్క తాత్పర్యం ఏమిటి అని అంటే విషయము కాదు అని చెప్పినట్లయింది చిదాభాసునికి విషయం కాదు బ్రహ్మము వృత్తి విషయమవుతుంది అని శృతుల యొక్క తాత్పర్యం ఉంది అందుకని ఒకచోట సాక్షాత్కారానికి విషయమైతుంది అహం బ్రహ్మాస్మి జ్ఞానానికి విషయమైతుంది బ్రహ్మము అని చెప్పబడింది అంటే వృత్తి వ్యాప్తికి విషయమైతుంది బ్రహ్మము అని చెప్పబడింది బ్రహ్మం సాక్షాత్కరించబడుతుంది అని ఈ విధంగా వృత్తి వ్యాప్తికి విషయంగా చెప్పబడింది ఇక అది అవాంగ్ మనస గోచరము అని చెప్పిన చోట తాత్పర్యం ఏంటంటే ఫల వ్యాప్తికి విషయం కాదంటే చిదాభాసునికి తెలియబడదు ఏ విధంగా ఘటాదు తెలుసుకోవడానికి చిదాబాసు యొక్క అపేక్ష ఉందో ఆ విధంగా బ్రహ్మను తెలుసుకోవడంలో చిదాబాసు యొక్క లేదు చిదాభాసుడే స్వయంగా బ్రహ్మతో అభినుడైపోతున్నాడు బ్రహ్మం అయితే జడం కాదు జడమైతే చిలాభాసం యొక్క అపేక్ష ఉంది ఘటాదులను దర్శించుకున్న చోట ఏ విధంగా చిలాభాసం యొక్క అపేక్ష ఉందో ఆ విధంగా బ్రహ్మం జడమైతే చిలాభాసం యొక్క అపేక్ష ఉంటుండే బ్రహ్మం స్వయం స్ఫురణ రూపత్వా స్వయం ప్రకాశ స్వరూపం కాబట్టి దాన్ని తెలుసుకోవడానికి చిలాభాసం యొక్క లేదు కేవలం వృత్తి యొక్క అపేక్ష మాత్రమే ఉంది అందుకని ఫలవ్యాప్తికి విషయము కాదు అని ఈ విధంగా యోజన చేయాలి ఇప్పుడు విషయంలోకి రండి ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ తైత్త ఉపనిషత్తు రెండు డ్యాస్ నాలుగు అదే ప్రమాణము శరభోపనిషత్తు పద్దెనిమిదో మంత్రము అదే ప్రమాణము సాండల్యోపనిషత్తులో రెండు డ్యాష్ మూడులో ఉంది ఈ ప్రమాణం చేత వాక్కు విషయం కాదు మనస్సుకు విషయం కాదు చెప్పింది ఏదైతే ఉందో ఫల విషయం కాదు అని చెప్పినట్లయింది ఎక్కడైతే మనసే వేదమాప్తవ్యం దృశ్యతే త్వగ్రయా బుద్ధి సూక్ష్మయ సూక్ష్మదర్శి విహితంతో ఉపనిషదం పురుస్వామి వేదైష్ట సర్వైరహమే వైవేద్య అనంటూ భగవద్గీతలో కూడా పదిహేనో అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఏం చెప్పినాడు సకల వేదముల చేత తెలియదగినటువంటి వస్తువు ప్రతిపాద్య వస్తువు అది నేనే అన్నాడు అంటే ఉపనిషత్తుల ద్వారా బ్రహ్మం తెలియబడుతుంది అని చెప్పినట్లయింది కదా అంటే ప్రమాణానికి విషయం అవుతుంది అని చెప్పినట్లయింది కదా అందుకని అక్కడ ప్రమేయము బ్రహ్మము అయింది అక్కడ ప్రమాణానికి విషయం ఎప్పుడైతుందో అది ప్రమేయం అయింది ఎక్కడైతే విషయం కాదు మనసుకు విషయం కాదు అంటే అది అప్రమేయం అంటే ఇక్కడ పూర్వోత్తర విరోధం ఏమన్నా ఉన్నదా తాత్పర్యం తెలుసుకోవాలి ఎక్కడనైతే అవాంగ్ మనసోచరణము అప్రమేయము అని చెప్పింది ఉండదు అది ఫలవ్యాప్తికి విషయం కాదని తెలుసుకోవాలి ఎక్కడనైతే వేదముల చేత ఉపనిషత్తుల చేత తెలియబడుతుంది మనసు చేత తెలియబడుతుంది అని చెప్పిన చోట వృత్తి వ్యాప్తికి విషయం అవుతుంది చెప్పుకోవాలి అయితే ఈ రెండు చెప్పడంలో ప్రయోజనం ఏమిటి అంటే అజ్ఞాన నివృత్తి కోసం వృత్తి యొక్క అపేక్ష ఉంది కానీ బ్రహ్మను తెలుసుకునేటప్పుడు చిదాభాసం యొక్క అపేక్ష లేదు ఘటాదుల వలే ఈ ప్రకారంగా మనము ఈ రెండు శృతులకు వ్యవస్థ చేసుకోవాలి లేకపోతే సంశయం ఏర్పడుతుంది అక్కడ అట్లా చెప్పింది ఉన్నది ఇక్కడ ఇట్లా చెప్పింది ఉన్నది దాని తాత్పర్యమైంది దీని తాత్పర్యమైంది అని విచారం ఒకవేళ సమాధానం దొరకకపోతే పోని ఈ వేదాంత శాస్త్రం అంత ఇంత ఈ విధంగానే ఉంది అంత కన్ఫ్యూజన్లు పడేస్తుంది వేదాంత శాస్త్రము ఇక ఈ శాస్త్రం ఏదొద్దు అని మొత్తమే వదులుకొని ఉభయత భ్రష్టు అయ్యేందుకు అవకాశం ఉంది అందుకనే మనము గురువుల ద్వారానే శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని చింతన చేయవలసి ఉంటుంది స్వతంత్రంగా ఎప్పుడు కూడా చింతన చేయకూడదు స్వతంత్రంగా చింతన చేసినట్లయితే సంశయగ్రస్తుడయి ఉభయ భ్రష్టు అయిపోతాడు దోబిక కుత్త నా ఘర్క నా ఘాటక అన్నట్లయితే ఆ సాకలు కుక్క అటు చాకిరేవుకు కాదు ఇటు ఇంటికి కాదు అన్నట్లయితే ఇటువంటి న్యాయం ఏర్పడుతుంది అందుకని శాస్త్రజ్ఞ అపి స్వాతంత్రమేణ బ్రహ్మాన్వేషణం నా కురియా అని అంటూ శంకరాచార్య భాష్యంలో చెప్తారు తద్విజ్ఞానార్థం స గురుమేవా అభిగచ్చే అనేటువంటి గుండక శృతికి భాష్యం రాస్తూ చెప్తాడు శాస్త్రజ్ఞ అపి అన్ని శాస్త్రాల్లో నిపుణుడైనప్పటికీ కూడా స్వాతంత్రేన బ్రహ్మాన్వేషణం నా కురియాదు స్వతంత్రంగా బ్రహ్మాన్వేషణం చేయకూడదు అని చెప్పినాడు కాబట్టి ఎంత శాస్త్రజ్ఞుడు అయినప్పటికీ కూడా లౌకిక విద్యల్లో పిహెచ్డి ఇత్యాది ఏవేవో పెద్ద పెద్ద డిగ్రీలు సంపాదించుకున్నప్పటికీ కూడా స్వతంత్రంగా బ్రహ్మ అధ్యయనం చేయకూడదు అది గురువుల ద్వారానే శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని చింతన చేయవలసి ఉంటుంది అందుకని స్వతంత్రంగా చింతన చేయకూడదు ఎందుకంటే పూర్వోత్తర విరోధం కనపడుతుంది శాస్త్రంలో ఒక చోట ఒక రకంగా చెప్పిందని ఒక చోట ఒక రకంగా చెప్పింది దాని అభిప్రాయం వేరే ఉంటుంది దీని అభిప్రాయం వేరే ఉంటది కానీ ఆ అభిప్రాయం తెలియలేక సందిగ్ధంలో పడి వేదాంత శాస్త్రాన్ని వదులుకునేటువంటి ప్రసక్తి ఏర్పడుతుంది అందుకని స్వతంత్ర ఆలోచన చేయకూడదు స్వతంత్రంగా వేదాంత గ్రంథాలను చదవకూడదు గురువుల ద్వారానే వినాలి మహాత్ములు అయితే వ్యవస్థ చేసి యోజన చేసి మనకు నిస్సందిగ్ధమైనటువంటి జ్ఞానం కలగడానికి బోధ చేస్తారు కాబట్టి మహాత్మను ఆశ్రయించే మనము చింతన చేయాలి తమతో ఔపనిషదం పురుషం పృచ్ామి ఇది బృహదారిణ్యక ఉపనిషత్తు ఉంది ఉపనిషత్తు మూడు డ్యాష్ తొమ్మిది డాష్ గమ్యమైనటువంటి పురుషుని గురించి అడుగుతున్నాను అని అక్కడ ప్రమాణం ఉంది ఇత్యాది శృతిభ్య అత వ్యాఘాత ఇత్యర్థ అందుకని ఇక్కడ వ్యాఘాతం ఏమీ లేదు తమ్ము ఔపనిషదం పురుషం పృచ్ అంటే ఇక్కడ ఉపనిషద్ గమ్య పురుషుణ్ణి అడుగుతున్నాను అంటే ఉపనిషద్ రూప ప్రమాణం చేత గమ్యము తెలియబడుతుంది ప్రమాణ గమ్యము అంటే ప్రమేయము అని చెప్పినట్లయింది ప్రమాణానికి విషయము అని చెప్పినట్లయింది సాక్షాత్కారానికి విషయము అని చెప్పినట్లయింది ఎతో వాచో నివర్తంత అయిన చోట ప్రమాణానికి విషయము కాదు అని చెప్పినట్లయింది అప్రమేయం అని చెప్పినట్లయింది అంటే ప్రమేయం అని చెప్పినా విరోధం లేదు అప్రమేయం అని చెప్పినా విరోధం లేదు సంశయంలో పడవలసిన అవసరం లేదు దాని వ్యవస్థ వేరే ఉంది దీని వ్యవస్థ వేరే ఉంది దాని తాత్పర్యం వేరే ఉంది దీని తాత్పర్యం వేరే ఉంది రెండు కూడా యోగ్యమే ఉన్నాయి అందువల్ల ఈ విధంగా వ్యాఘాతము రాదు అంటాడు అత నా వ్యాఘాత ఇత్యర్థ అందుకని ఇక్కడ వ్యాఘాత దోషం ఏమి లేదు గ్రంథకర్త పూర్వపక్షకి సమాధానం చెప్పినాడు